శివ సమాభా శంకరాచార్యుమాన్స్మదాపర్యంతం వందే గ్రు పరంపరా అశ్రద్ధానా పురుషాధర్మ పరంతప అప్రాప్యమాన్ని వర్తంతే మృత్యు సంసారవర్త్మని దీనికి అవతారిక భాష్యకారుల అవతారిక ఏమే ఎవరైతే ఈ ధర్మం ఇంత గొప్పది అనే విషయం నడుచిన రెండు శ్లోకాల్లో చెప్పడం అయింది ధర్మము అంటే ఆత్మధర్మము నివృత్తి రూప ధర్మము సాధారణంగా లోకంలో ధర్మము అంటే ప్రవృత్తి ధర్మంగానే స్వీకరిస్తారు ఏదో ఒకటి చేసేదానికే ధర్మము అనే పేరుగా పెట్టుకుంటాడు కానీ ఈ జీవితంలో ఆవశ్యకమైన కర్మలు చేయడం కఠినం అంత పేరుకేమీ కాదు కానీ అనవసరమైన కర్మలను మానేయడం అంతకంటే కఠిన తరము అర్థమైన పాయింట్ అది ఆవశ్యకమైన కర్మలను చేయటం తేలికేమీ కాదు కఠినమే కానీ అనవసరమైన పనులను మానియ్యడం అంతకంటే కఠినతరము ప్రవృత్తి ధర్మం ఆవశ్యకమైన కర్మలను చేయడం అనవసరమైన కర్మలను మానేయ్యడం నివృత్తి ధర్మం సో నివృత్తి ధర్మం అనేది సరళం కాదు ప్రవృత్తి ధర్మం కఠినం అంటే నివృత్తి ధర్మం కఠినతరము ఇప్పుడు ఈ ఆత్మధర్మాన్ని ఈ నివృత్తి ధర్మాన్ని కొందరు ఇష్టపడరు ఎవరిష్టపడరు ఏ పునః అశ్రద్ధానా ఎవరికైతే ఈ నివృత్తి ధర్మమునందు శ్రద్ధ లేదు అస్య ధర్మస్య అశ్రద్ధానా అస్య ధర్మస్య అంటే ఈ ధర్మమునకు అంటే ఈ నివృత్తి ధర్మమునకు శ్రద్ధ వారు ఎవరైతే ఉంటారు సో మనకి అనుభవంలో ఎలా ఉంటుందంటే ఈ నివృత్తి ధర్మమునందు శ్రద్ధ లేని వాళ్ళు ఎవరెవళ్ళు ఉంటారు లోకంలో నేను నిన్న మీకు సంగ్రహంగా మనం చేశాను లౌకికులకు దీని ఎందుకు శ్రద్ధ ఉండదు ఎందుకని లౌకికులు డబ్బు సంపాదించాలి భోగాలు అనుభవించాలి రెండు రకాల లౌకికులు లౌకికులు రెండు రకాలు కొంతమంది డబ్బు సంపాదించి పనులు ఉంటారు వాళ్ళు భోగాలు అనుభవించరు డబ్బు భోగిస్తూ ఉంటారు కొంతమంది ఇంకో హళ్ళు పోవేసిన డబ్బును తాను అనుభవిస్తూ ఉంటాను భుంజంతి ధూర్తాకృపణ విత్తం అనే పలుమార్లు మనం ఉంటూ ఉంటాము రో సో లోభి యొక్క ధనాన్ని లోభి ప్రోగు చేసిన ధనాన్ని ధూర్తులు భుజిస్తారు ధూర్తులు అనుభవిస్తారు అలా అయితే ఈ తేనెటీగలు చాలా లోభంతో సర్వత్రా తేనెని సేకరించి పుష్పాల నుండి ఓ తేనె పట్టును దాచిపెడతాయి అవి తినవు దాచిపెడతాయి దాన్ని ఈ తేనెటీ తేనె పట్టి వాడు అతిథి తేనెటీగలను తరిమి కొట్టి పొగ పెట్టి తరిమి కొట్టి వాడు భక్షిస్తాడు వాడు కూర్చుని భిక్షిస్తాడు సో ఆ విధంగా లోభులు పోగేసినటువంటి ధనాన్ని దూత్తులు భక్షిస్తారు ఎనివే లౌకికులు అంటే రెండు రకాలు ధనాన్ని సంగ్రహించి వాళ్ళు ఒక రకం ఆ సంగ్రహించిన దాన్ని భోగించేవాళ్ళు రెండో రకం రెండు రకాల లౌకికులు కూడా ప్రవృత్తి ఉన్న ఉంటారు ఎందుకంటే ధనాన్ని సంగ్రహించాలంటే పని చేయాలి సంగ భోగాలను అనుభవించాలంటే కూడా కర్మల నుంచి పని పని చేయాల్సి ఉంటుంది యాక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నివృత్తి ధర్మమునందు శ్రద్ధ ఉండదు ఇప్పుడు చాలా సీరియస్గా డబ్బు సంపాదించే వాటితోటి కూర్చుని ధ్యానం చేయండి అని చెప్తే ఏమంటాడు అలాగే పార్టీలు భోజనాలు డిన్నర్లు అలా ఆ విధంగా భోగాలు అనుభవించి వాటితో అక్కడికి వెళ్ళకండి మనం ఇవాళ ధ్యానం చేద్దాము ఒక గంట సేపు ధ్యానం చేద్దాము అంటే చేయలేదు వాళ్ళకి ఈ ధర్మం మీద శ్రద్ధ ఇంకా ఎవరికి ఉండదు కర్మ పరాయణులు ఎవరైతే ఉంటారో కర్మఠులు వాళ్ళకి నివృత్తి ధర్మం మీద శ్రద్ధ అలాగే భేదపూర్వకమైన భక్తి ఉపాసన వాళ్ళకి కూడా నివృత్తి ధర్మం మీద శ్రద్ధ ఉండదు హఠయోగులు ఉంటారు వాళ్ళకి కూడా నివృత్తి ధర్మం మీద శ్రద్ధ ఉండదు మీకు నాలుగు రకాల జనులు ఈ నివృత్తి ధర్మాన్ని మీద శ్రద్ధను పెట్టారు అని మనం చూస్తున్నాం అయితే శ్రద్ధ అంటే ఏమిటి ఆ విషయాన్ని నేను నిన్న శ్రద్ధ అనేదానికి విశ్వాసానికి మధ్య నుండే తేడా గురించి చెప్తున్నా విశ్వాసము అంటే ఎలా ఉంటుందంటే ఫలానా యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారు లేదా పుష్కరాల టైములో నదీ స్నానం చేస్తే స్వర్గానికి పోతాము దానికి విశ్వాసము ఉంటాం దానికి దాన్ని శ్రద్ధనరు అది విశ్వాసము ఉంటుంది కానీ ఆ నమ్మాలి నమ్మి ఆ పని చేసి దాని గురించి ఇంకా ఆ టైం వచ్చినప్పుడు ఆ దేహత్యాగమైనప్పుడు ఆ స్వర్గానికి వెళ్ళి భోగాలను అనుభవిస్తారని మనం అలా ఉంటడమే అనుభవిస్తారంటారా నిజంగానే అనుభవిస్తారా అలా మొదలు పెట్టకూడదు ఎందుకంటే అది విశ్వాసానికి సంబంధించిన విషయం ఎదురు యూ బిలీవ్ ఇట్ అవి డూ నాట్ బిలీవ్ ఇట్ బస్ ఇట్ నాహీ బాత్ ఎదురు బిలీవ్ ఇట్ అబ్నాట్ తెలు శ్రద్ధలా కాదు మీరు ఉదాహరణ చూడండి రోజు ఉదయం పది నిమిషాలు సాయంకాలం పది నిమిషాలు ప్రాణాయామం చేసినట్లయితే మీకు బీపీ డయాబెటీస్ మొదలైనటువంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండగలుగుతారు అని చెప్పారనుకోండి ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు ఇది శ్రద్ధకి సంబంధించిన విషయం మీరు అలా చెప్పగానే నిజంగా అలా అవుతుందంటారా అని మీరు డౌట్ రేస్ చేశారనుకోండి అప్పటికే శ్రద్ధ చాలా తగ్గింది అని ఆ శ్రద్ధ తగ్గిన కారణంగా ఆ ఫలం మీకు లభించకపోవచ్చు అలా ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు ఇచ్చినప్పుడు కూడా ఆ ట్యాబ్లెట్లు ఇచ్చాడు అనుకోండి కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకుంటే జ్వరం తగ్గుతుందంటారా అని మీరు అడిగితే ఆల్రెడీ మీలో శ్రద్ధ చాలా తగ్గినట్టుగా మనకి స్పష్టమైపోతుంది ఒకప్పుడు శ్రద్ధ లేకుంటే మందు సరైన మందుైనా పని చేయకపోవచ్చు ఇప్పుడు హోమియోపతి మందు ఉంది మందే ఉండదు నన్నే ఉన్నదంటే అది షుగర్ పిల్స్ అది ఆ షుగర్ పిల్స్కి ఒక మైనట్ డ్రాప్ వేసి లైల్లా అని దాంట్లో నాలుగు పిల్స్ మీకు అది వేసుకుంటే ఇట్ ఈజ్ హోమియోపతి ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ సిస్టమ్ ఆఫ్ క్యూర్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఎ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దాంట్లో మెడిసిన్ ఏమి ఉండదు బట్ క్యూర్ ఉంటుంది మెడిసిన్ ఏమి ఉండదు ఆ లిక్విడ్ కూడా దాంట్లో పొటెన్సి అంటారు పొటెన్సి అంటే ఒక గ్రాము గ్రాము సాల్ట్ తీసుకుని ఒక డ్రమ్ వాటర్లో వేసి డిజాల్వ్ చేస్తారు ఆ డ్రమ్ వాటర్లోంచి ఒక వన్ ఎంఎల్ తీసుకొచ్చి వన్ ఎంఎల్ వన్ మిల్లీ లిక్విడ్ అంటే నాలుగు చించాలు లిక్విడ్ తీసి ఇంకొక డ్రమ్ వాటర్లో వేసి తిప్పుతారు ఇప్పుడు ఈ మొదటి డ్రమ్ము కంటే రెండవ డ్రమ్లో ఉన్న దాని పొటెన్సిటీ టెన్ టైమ్స్ ఎక్కువ అర్థమైందండి ఇంకా ఆ రెండో డ్రమ్ముల ఒక కింజాడి నీళ్లు తీసి మూడో డ్రమ్ములో వేసి తిప్పుతారు దాని పొటెన్సీ ఇంకా బాగా పెరిగిపోయింది అంటే మందు తగ్గిపోయింది పొటెన్సీ పెరిగిపోతుంది అలాగంటే హై పొటెన్సిటీ మందు మీకు నాలుగు గోళీలు ఇస్తాడు సుదర్పిస్తుంది దాంట్లో ఉన్న మందు మైక్రోక్వాంటిటీస్ లో కూడా ఉండదు అది మందు తగ్గుతుంది డేర్ ఇ నో మెడిసిన్ ఎనిట్ బట్ ఇట్స్ కెన్ క్యూర్ ముఖ్యంగా హోమియోపతి అన్నది శ్రద్ధ మీద వేసేవించండి సో శ్రద్ధ వేసింది సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి హోమియోపతి మెడిసిన్ ఇస్తే మీరు బుద్ధిమంతుల్లాగా తరగవు తెచ్చుకుని వేసుకోవాలి తప్ప తగ్గుతుందంటారా అని మీరు ప్రశ్న వేస్తే ఆల్రెడీ ఇట్ ఈస్ డిఫీటెడ్ ఆల్రెడీ డిఫీటెడ్ కాబట్టి శ్రద్ధ అనేది ఏమిటంటే మీరు ముందు స్వీకరించి దాన్ని ఆచరణలో పెట్టాక మీకు ఇప్పుడు ఇక్కడ ఆ ఫలాలు మీకు లభించడం ఆరంభమైపోతుంది మీరు ఫలాన్ని పొందడం కోసం స్వర్గం దాకా వేచి ఉండక్కర్లా కానీ అంటే మరొక దేహత్యాగం అయ్యేదాకా వేచి ఉండక్కర్లా కానీ మీరు దానికి శంకలు సందేహాలు పెట్టకుండగా సంశయాలు అవి పెట్టకుండగా సమధికమైన ఉత్సాహంతో మీరు దాన్ని స్వీకరించి నడుము బిగించి చక్కగా ఆచరణలో పెట్టాల్సి దానికి శ్రద్ధ అని పేరు ఇప్పుడు ఈ జగత్తుందనుకోండి ఈ జగత్తులో పంచభూతములు ఉన్నాయి ఈ పంచభూతములు అన్నిటి అన్నిటి అందు కూడా ఒక చక్కని నియతి అంటే ఆర్దర్ మనకు అనుభవానికి వస్తుంది బాహ్య జగత్తు అలాగే దేహమునందు కూడా ఒక అద్భుతమైన నియతి మనకు అనుభవానికి వస్తుంది పుట్టినప్పటి నుంచి ఇంతకు ముందు కూడా మూడ కొట్టుకుంటూ ఉంటుంది పుట్టిన తర్వాత కూడా అలాగా పదేళ్ళు ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అలాగ నిరంతరము అలాగే గుండె కొట్టుకుంటూ దేహాన్ని జీవంతముగా నిలబెడుతుంది సో ఈ విధంగా ఈ దేహమునందు ఒక అద్భుతమైనటువంటి ప్రాణశక్తి సో ఈ దేహమును ఈ జగత్తును ఈ విధంగా నడిపించేటువంటి ఆ అతీంద్రియ శక్తి వెంటే మనం దేవుడు పేరు పెట్టాం ఆ శక్తి ఆ మహాశక్తి అది ఏమిటి దానికి నాకు ఉన్న సంబంధం ఎట్టిది ఆ శక్తికి ఆ శక్తిలో నేను ఒక భాగాన్ని అవుతానా లేక అసలు నాకు ఆ శక్తికి ఏమీ సంబంధమే లేదా లేదా నేను ఆ శక్తిలో ఒక అంశాన్ని అవుతానా లేక ఒకసో ఆ మహాశక్తి నా స్వరూపమేనా అంటే నేనేనా మహాశక్తి అనే ఈ విషయాలన్నిటినీ మనం తెలుసుకుంటా దీని పేరే అని అంటాం ఈ ఆత్మవిద్య ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు ఇది కేవలము శ్రద్ధకు సంబంధించిన విషయమే ఇప్పుడు మూడు ప్రశ్నలు ఉన్నాయి శ్రద్ధతోటి మనం తెలుసుకోదగిన ప్రశ్నలు మూడున్నాయి ఏమిటి నేను ఎవరు హూయమై ఈ జగత్తు ఏమిటి దీని స్వరూపమిట్టిది ఎందుకంటే మీరు జగత్తును చూసినట్లయితే అది నిరంతరము మారిపోతూ ఉంటుంది ఈనాడు ఉన్న జగత్తు రేపు ఉండదు పదేళ్ల క్రితం ఉన్నటువంటి జగత్తు ఈనాడు ఉండదు అలా మారిపోతూ ఉంటుంది మహావేగంగా మారిపోతూ ఉంటుంది అందులో ఈ మధ్య కాలంలో గత ముప్పై నలభై సంవత్సరాల కాలంలో జగత్తులో అత్యద్భుతమైనటువంటి మార్పులు వచ్చేసాయి మీరు ఊహించలేనన్ని మార్పులు వచ్చాయి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో రాని మార్పులు యాభై సంవత్సరాల్లో వచ్చాయి యాభై సంవత్సరాల్లో రాని మార్పులు ఐదేళ్లలో వచ్చాయి చాలా గొప్ప గొప్ప మార్పులన్నీ ఈ జగత్తులో వస్తూ ఉంటాయి అయితే ఈ మార్పులు వెనకాల ఉండేటువంటి దాని అధిష్టానం ఏమి దాని సత్శ్లేషణ దాని ఫౌండేషన్ ఈ జగత్తు యొక్క ఫౌండేషన్ అది ఏమిటది వాట్ ఈజ్ ఇట్ తర్వాత మూడవ ప్రశ్న ఏమిటంటే దేవుడు అనగానేమి వాట్ ఈస్ గాట్ ఈ మూడు ప్రశ్నలు ఈ మూడు ప్రశ్నలు కూడా విశ్వాసానికి సంబంధించినవి కావు ఈ మూడు ప్రశ్నల యొక్క విషయమే వేదాంత శాస్త్రము అనబడుతుంది మూడు ప్రశ్నలు నేనెవరు ఈ జగత్తు యొక్క స్వరూప స్వభావములు ఎట్టివి దేవుడు అనగా నేని ఈ మూడింటి యొక్క విషయము విశ్వాసంతో సంబంధం లేదు మీరు ఈ మూడు ప్రశ్నలకి సమాధానాన్ని ఈ జీవితంలో మీరు సాక్షాత్కరించుకుని తద్వారా కృతార్థులు అవటానికి అవకాశము కలదు కానీ దానికి ఈ యాత్రకి ఈ జ్ఞాన యాత్రకి ఒక పెట్టుబడి ఉన్నది ఆ పెట్టుబడి ఏమిటంటే శ్రద్ధ శ్రద్ధ సమాహితో భూత్వ ఆత్మన్యవ ఆత్మానం పశ్యే అనేది గృహదార్మికు ఉపనిషత్తులు అంటారు సో మనస్సు ఏకాగ్రమైన మనస్సు శ్రద్ధయే క్యాపిటల్ రిక్త అంటే క్యాపిటల్ మీరు ఏ పని చేయాలన్నా క్యాపిటల్ ఉండాలి ఈ ఆత్మజ్ఞానము అనేటువంటి యాత్రకి శ్రద్ధయే క్యాపిటల్ రిక్తము అది కలిగిన వాడు తన స్వరూపము ఈ మూడు ప్రశ్నల యొక్క ఆ తత్వాన్ని సాక్షాత్కరించుకుని తద్వారా కృతార్థుడు కాగలుగుతాడు కాబట్టి ఇది ఈ శ్రద్ధ వల్ల మీరు పొందదగినటువంటి సాక్షాత్కారము య స్థితిగతులు ఆయుధంగా ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా కావలసినది శ్రద్ధ తర్వాత మీరు ఇంకొకటి గమనించండి సాధారణంగా దేవుడు అనగానేమి దేవుడు ఎక్కడుంటాడు అనే విషయంలో లోకంలో ఒక దృష్టికోణం ఉంటుంది లోక దృష్టి ఆ లోక దృష్టి ఎలా ఉంటుందంటే దేవుడు ఎక్కడో ఉంటాడు కైలాసంలోనో వైకుంఠంలోనో ఉంటాడు మామూలుగా మన సమాజ దృష్టిగా చూస్తే ఇంకా కైలాసంలో ఉంటాడు లేకపోతే వైకుంఠంలో ఉంటాడు లేదా గాడ్ ఇన్ హెవెన్ అని మీకు వెస్ట్ నుంచి వాళ్ళు వస్తారు వాళ్ళు ఏమంటారు గాడ్ ఈజ్ ఇన్ హెవెన్ స్వర్గంలో ఉంటాడు దేవుడని వాళ్ళు అంటారు హెవెన్ అంటే స్వర్గం అని అనువాదం చేశాం మన స్వర్గాన్ని వాళ్ళు హెవెన్గా స్వీకరించరు మన స్వర్గానికి ఇంద్రుడు అధిపతి వాళ్ళ స్వర్గానికి వాళ్ళ హెవెన్కి ఇంద్రుడు అధిపతి కాదు వాళ్ళ హెవెన్కి గాడ్ ఇస్ బి లాడ్ దా కాబట్టి ఏదో అనువాదం చేసినా ఏదో తేడాలున్నాయి మొత్తానికి దేవుడు ఇంటే ఉన్నాడనో లేకపోతే వైకుంఠమో లేకపోతే హెవెన్లో ఉన్నాడనో మనకి లోకంలో చెప్తూ ఉంటారు మీరు పురాణంలో కానీ వైదిక కర్మకాండలో కానీ ఉపాసనా సందర్భంలో కానీ దేవుడు గురించి ఏ విధంగా భావన చేస్తారు ఎక్కడో పైన ఉన్నాడు కేవనా దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు కానీ ఉపనిషత్తు దగ్గరకు వచ్చేప్పటికీ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది ఉపనిషత్తులో పురాణంలో చెప్పినట్టు చెప్పడం ముందహ్లో మీరు అది గమనించాలి మీరు ఉపనిషత్తు క్లాసులో ఉన్నారు గీతాసు ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సూ ఇది ఉపనిషత్తు క్లాస్ ఇది పురాణం క్లాస్ కాదు ఇది సో ఇక్కడ పరిస్థితి అలా ఉండదు ఇక్కడ ఎలా ఉంటుందంటే చూడండి దేవుడు అక్కడ ఉండడం కాదు స్వామి వివేకానంద్ ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో పెట్టని దేవుణ్ణి ఆ దేవుణ్ణి పిలక పట్టుకుని తీసుకురా తీసుకొచ్చి ఈ నీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఆ దేవుణ్ణి పెట్టు ఆ ప్రకృతిలో ఉన్నాడు దేవుడు తర్వాత శ్లోకంలో రాబోతోంది ఆ విషయం కాబట్టి అక్కడ ఉన్న దేవుణ్ణి ముందు ఈ ఎదుర్కొన్నా ఉండే జగత్తులో ప్రవేశపెట్టు అది ఒక స్టెప్ అక్కడితో తాగదు ఆ తర్వాత ఆ దేవుడు ప్రకృతిలో ఉండడం మాత్రమే కాదు నా హృదయంలో ఉన్నాడు అది నెక్స్ట్ స్టెప్ అక్కడ తగ్గకుంటూ సరిపడదు ఇంకొక స్టెప్ కూడా ఉంది అదేమిటంటే ఆ దేవుడు నేనే శివోహం శివోహం ఇవి మూడు స్టెప్స్ ఈ మూడు స్టెప్స్లో ఇది ఉపనిషద్విద్య ఇలా ఉంటుంది దీని అధ్యాత్మ విద్య అని అంటారు అంటే తాను తన యందు దైవత్వాన్ని ఆవిష్కరించుకుంట ఇదిగో ఈ విద్యకి మూలమునందు శ్రద్ధ గలదు ఇది కావాల్సింది శ్రద్ధ శ్రద్ధ అనే పదము యొక్క నిర్వచనం నిన్న మనం చూసి ఉన్నాం కాబట్టి సమధికమైన ఉత్సాహము సత్యాన్ని జీవితంలో సాక్షాత్కరించుకోవాలి శ్రవణ మనన నిధిధ్యాసనముల ద్వారా మనం జీవితంలో సత్య సాక్షాత్కారాన్ని పొంది కృతాత్తులము కావాలి అనే ఒక అద్భుతమైన ఉత్సాహశక్తి ఏదైతే మనలో ఉంటుందో దానికి శ్రద్ధ అని సాధారణంగా జనుల ఎందు శ్రద్ధ ఉండదు మామూలుగా ఏదో వినోదకాలక్షేపంలాగా దేవాలయానికి వెళ్ళిన సందర్భంలో కూడా యాదాలాపంగా వెళ్ళడము ఏదో దేవుడి కో పెడితే ఆయన ఏమైనా కోరికలు తీర్చాడేమో అనే ధోరణి తర్వాత అదేదో ఏదో బిజినెస్ డీల్ లాగా వీడు తీర్చేసేస్తే ఆయన కోరికలు ఇచ్చేస్తాడు వీడికి ఇట్స్ ఎ బిజినెస్ డీల్ అన్నట్టుగా అదంతా విశ్వాసానికి సంబంధించిన సందర్భమే తప్ప దాంట్లో శ్రద్ధ అనే ప్రసక్తి ఏమీ లేదు సో అలా కాదు అలాగే శాస్త్రం కూడా ఇది పురాణ కాలక్షేపం కాదు ఇది ఈ శాస్త్రాన్ని శ్రవణం చేసి మనను నిర్ధ్యాసనాలు చేసి ఆ శాస్త్రంలో గీతలో బోధించినటువంటి సత్యాలని ఇప్పుడు ఇక్కడ ఈ జీవితంలో ఈ దేహంలో జీవించి ఉండగానే మనం అనుభవానికి సాక్షాత్కారానికి తెచ్చుకోవాలి దానికోసం ఉద్దేశించబడింది అంతేగాని పురాణ కాలక్షేపం ఉంటుంది చూడండి మామూలుగా ఒత్తులు చేసుకునేప్పుడు ఆ పురాణానికి వెళ్ళి ఆయన పురాణం చెప్తూ ఉంటాడు ఒత్తులు చేసుకుంటూ ఒత్తులు చేసుకుంటూ తెలిసింది కదండి ఒత్తులు చేసుకుంటూ ఉండడం ఆ తర్వాత బియ్యంలో రాళ్ళు లేరుకోవడం బియ్యం మూట పట్టుకుపోతే ఆయన పురాణం చెప్తూ ఆ పురాణంలో ఎవరు నడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంద్రుడు వృత్త్రాసుని సంహరించాడు అని అలా నడుస్తూ ఉంటుంది ఉత్తరాస నిన్నటివాడా మొన్నటివాడా ఎప్పటి నుంచి వింటున్నా ఈ వృత్తం నయం చెందినప్పటి నుంచి వింటున్నా ఈ వృత్తాసు గురించి అలా చెప్తూ ఉంటాడు సో కాబట్టి ఒకసారి నేను ఎక్కడో పాఠం చెప్తున్నా భగవద్గీత పాఠమే నాకు ఇలాంటి అనుభవాలు ఇవ్వస్తూ ఉంటాయి కదా సడన్ గా గుర్తుకొస్తాయి పాఠం చెప్తుంటే ఇలాగే కూర్చున్నారు లేడీస్ జెంట్స్ ఇలాగే కూర్చున్నారు కూర్చునే ఇద్దరు లేడీస్ బియ్యం వేసుకుంటూ కూర్చున్నారు మంచి తక్కువ ఉంది పాఠానికి పాఠం అవుతుంది బియ్యం ఎదురుకోవడం కూడా అయిపోతుంది కదా ఆ బియ్యకు రాళ్ళు పక్కన పెట్టుకుంటూ ఉండొచ్చు అవి బియ్యం ఎదురుకోవడం సో అప్పుడప్పుడు బియ్యం గొడవలు పెట్టుకోవడం కూడా ఉంటుంది కాబట్టి కరకర లాంటి అది కూడా దాంట్లో భాగం అయితే అక్కడతో తాగకుండగా అప్పుడప్పుడు మధ్యలో కబుర్లు కూడా చెప్పుకుంటున్నారు నేను పాఠం చుట్టూనే ఉన్నాను పాఠం చుట్టూ ఉంటే నేను కబుర్లు చెప్పుకుంటున్నాను అది కొంచెం డిస్టర్బెన్స్ కనిపించి అమ్మా చూడండి నేను భగవద్గీత పాఠం చెప్తున్నాను మీరు మీరు కబుర్లు చెప్పుకుంటేలాగా అంటే అమ్మగారు ఏమన్నారు నీకు చెప్పా నీ పాఠానికి మేము ఎప్పుడు అడ్డొచ్చావు నువ్వు చెప్పు ఆది దగ్గర అదే అప్పుడు నేను చెప్పేది అబ్బా కుదరదు అలాగా మీరు బియ్యం కబుర్లు చెప్పడం మీరు మానేసి నేను పాఠం చెప్తాను లేదు మీరు మారడం కుదరదు మీరు ఒక్క మాట చెప్పండి ఈ క్షణం నేను స్టేజ్కి ఇచ్చి డైరెక్ట్ వెళ్ళిపోతాను మళ్ళీ మీకు నేను కనపడిను కూడా కనపడి అంటే అప్పుడు ఓడి వీడి ముల్లివాడిని ఇంకెవడం చేయగలుగుతాడు అని మానేశారు పాపం సో ఈ విధంగా ఏం కాలక్షేపం కాదు ఇది కాలక్షేపం అంటే దాంట్లో శ్రద్ధే ఉండదు ఉద్యోగం చేగొట్టు పారేయడం కొంత పుణ్యం వస్తుంది ఏం నష్టమే వచ్చింది బియ్యం ఎదురుకున్నట్టు అవుతుందో ఇంత ముద్ద పుణ్యం కూడా ఏం సంపాదించుకున్నట్టు అవుతుంది లాభమే కానీ నష్టమే ఉండదుగా ఈ ధోరణి తెలుగు పనికిరాని ధోరణి ఏం పురాణ కాలక్షేపం కాదు కాబట్టి దీనికి కావాల్సింది శ్రద్ధ మీ చేతిలో పుస్తకం ఉండాలి మీ కొద్ది గొప్ప సంస్కృతం వచ్చి ఉండాలి మీరు శాస్త్రాన్ని అర్థం చేసుకుని దాని తత్వాన్ని తెలుసుకోవాలనే ధోరణితోటి ఒక సమధికమైన ఉత్సాహంతో మీరు దాన్ని శ్రవణం చేయాలి ప్రతిరోజు శ్రవణం చేయాలి శ్రవణం చేసిన దాని మీద మననం చేయాలి అప్పుడప్పుడు మననం చేయడం మననం చేసి ధ్యానం చేయటం నిధిధ్యాసనం ప్రతి ఉదయం సాయంకాలం నిధిధ్యాసనం చేయాలి నేను ఇంత పని చేస్తే మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారము కలుగుతుంది ఆ ప్రయత్నంలో భాగంగా జీవితము చాలా సరళంగా ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి శ్రద్ధ అనేది అత్యవసరము శ్రద్ధ ఈస్ ది ఫోకస్డ్ యాస్పిరేషన్ టు అటైన్ ది గోల్ అని ఒక డెఫినేషను సో ఆ తర్వాత శ్రద్ధ యొక్క లక్షణాలు ఏమిటంటే రెండు మూడు లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు కూడా శ్రద్ధ యొక్క మొదటి లక్షణము మనము ఏది ఏ సమయంలో గుర్తు చేసుకోవాలో అది తప్పనిసరిగా గుర్తు చేసుకుని ఆచరణలో ఉపెక్తిక అది శ్రద్ధ యొక్క మొదటి లక్షణం ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీత మీరు ఈ దృష్టాంతం చెప్తూ ఉంటాము క్రోధము తప్పు క్రోధము పనికిరాదు అది మనకు శత్రువు తన కోపమే తన శత్రు సుమతి సో ఇప్పుడు మీకు ఇంటికి వెళ్ళిపోతారు కోపం వచ్చే సందర్భం ఏదో వస్తుంది అప్పుడు ఇది గుర్తుకు రావాలి కోపం వచ్చేసి తిట్టేసి కొట్టేసుకుని తిట్టేసుకుని అన్ని అల్లరంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకు వస్తే కరెక్ట్ టైంకి గుర్తుకు రావాలి కోపం వస్తుండగానే కోపం అలాగా పొడచూపు పొడచూపుతూ ఉంది అంటారు అంటారు జస్ట్ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్స్ హెడ్ ఇమీడియట్లీ మీరు మీకు గుర్తు వస్తుంది ఏమని తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అంటే అపద్యం లేకపోతే కామ ఏష క్రోధ ఏష అని శ్రీకృష్ణుని యొక్క శ్లోకం గీతా శ్లోకం అది గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి వెంటనే మనం ఏం చేస్తాము అయా ఇప్పుడు ఈ విషయాన్ని ఇప్పుడు తర్వాత మాట్లాడదాము మీరు దేసి వెళ్ళిరండి అని ఆయన్ని పంపించేయడమో లేకపోతే అయ్యా మీరు మీ మీరున్న చోట మీరు ఉండండి నేను మళ్ళీ తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని మనం అక్కడి నుంచి నిష్క్రమించడమో ఏదో చేసి ఏకాంతంలో తోట కూర్చొని ఓంకార ధ్యానమో ఏదో చేసి ఆ కల్లోలితమైన మనస్సుని మళ్ళీ తిరిగి శాంతముగా చేసుకున్న ఇది ఇది ఎప్పుడు సంభవం అవుతుంది అంటే మనకు ఆ శాస్త్రం మీద అలాంటి పూర్ణమైన శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే సంభవం అవుతుంది అది ఒకటి రెండు శ్రద్ధకి లక్షణం శ్రద్ధకి మరో లక్షణం ఏమిటంటే వైరుధ్యములు లేకుండా అంటే కాంట్రడిక్షన్స్ అంటే ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా మీరు ఆ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని ఎవరు కోరుకోరు అందరూ కోరుకుంటారు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని నుంచి సంపద లేదు మీరు ఈ లోకంలో సుఖంగా జీవించాలన్నా లేక పుణ్యాన్ని సంపాదించాలన్నా తపస్సు ఇత్యార్థులు చేసి పరలోకం కోసం పుణ్యాన్ని సంపాదించాలన్నా ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలన్నా ఏ పని చేయాలన్నా మొట్టమొదట ఏం కావాలి ఆరోగ్యం కావాలి శరీర మాద్యం కను ధర్మ సాధనం అని కాళిదాసు మహాకవి అంటాడు ఆరోగ్యమే మహాభాగ్యము అందరూ కోరుకుంటారు ఆరోగ్యాన్ని అందులో ఈ రోజుల్లో ఈ మెడిసిన్ చాలా ఖరీదైపోయింది జ్వరం వస్తే మీకు జ్వరం తగ్గడానికి ముందే వెయ్యి రూపాయల బిల్లు అయిపోతుంది ఇంకా జ్వరం తగ్గడం తర్వా ఈరోపలోనే వెయ్యి రూపాయల బిల్లులు అయిపోతాయి చాలా ఖరీదైన వ్యవహారం ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని మించిన భాగ్యము సంపద వేరే ఏమీ లేదు ఇది ఇది మనకి తెలుసు కానీ మనం తినే ఆహారము ఆరోగ్యానికి అనురూపంగా ఉందా ఆరోగ్యానికి వ్యతిరేకంగా ఉందా మీరు ఆలోచించండి నేను మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే మర్యాదగా ఉండదు అని నేను అడగట్లేదు తప్ప సో మీరు మీరు మెను ఉంటుంది మన ఇండియన్ మెను ఇండియన్ మెను అంటే అంటూ రుచులు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి మన తాతము నుంచి వస్తుందని కూడా అంటారు మాత్రం చేత గొప్పది కానక్కర్లా ప్రాతము నుంచి వచ్చింది కాబట్టి అది గొప్పది కానక్కర్లా సో పురాణమిచ్చేవ నా సాధు సర్వం మహాకవి కాళిదాసు మహాకవి కాళ చిత్రంలో ఉంటాడు బాగా ప్రాచీనమైనదండి అంచేది మంచిది నో నాట్ నెసరీ పురాణమిచ్చేవ నా సాధు సర్వం నవాతి కావ్యం నవమిత్యవజ్యం ఏదో ఒకటి కొత్తది ఇది ఇప్పుడు నిన్న కాబట్టి ఇది మంచిది కాదు అది తప్పే మాట కాళిదాసు చెప్పాడు ప్రాచీనమైంది కాబట్టి మంచిది అని అనుకోవడం సరికాదు నవీనమైనది కాబట్టి మంచిది కాదు అని అనుకోవడం సరికాదు మనం దాని దినాన్ని పరిశీలించాలి సో సంతః పరీక్ష్య అన్యపరభజంటే మూఢపరప్రత్యయనేయ బుద్ధి అని మహాకవి కాళిదాసు మాలవిజ్ఞాత్రంలో ఉంటాడు మనం పరీక్ష చేయాలి కాబట్టి మెను ఉందంటే ఈ మెను మా మామగారు ఇదే చేశారు మా తాతగారు మా ముత్తాతలు అందరూ కూడా ఈ మెను చేశారు కాబట్టి ఇది మంచి తినాం మాట్లాడితే అలా ఉండకూడదు మెను మెను అంటే మెను అంటారు కొంతమంది మెన్యు అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు మెన్యు అన్నాం మెన్యు అంటే మనం తినేటువంటి ఆహారంలో వివిధ పదార్థములు ఏవైతే ఉంటాయో దానికి మెన్యు అనిపే ఆ మెన్యు ఎలా ఉండాలి ఆరోగ్యానికి సహకరించేట్టుగా ఉండాలి ఆరోగ్యాన్ని చెడగొట్టేదిగా ఉండకూడదు కానీ మనం ఏం చేస్తాం ఆరోగ్యాన్ని కోరుతాము ఒకవైపు మరోవైపు మనం తినే ఆహారము ఆరోగ్యాన్ని చెడగొట్టేదిగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం ఇల్లు పట్టేసి తెల్లటి బియ్యం తింటామా తినవా మనం మల్లె పువ్వులు లాంటి మీరు మీరు అన్నం తింటున్నారు మీరు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు తర్వాత మీరు పప్పులన్నీ పైన ఉన్నటువంటి ఆ కవచం ఆ కవర్ తీసేసి పప్పులు చాయ్ పప్పు అంటారు చాయ్ పప్పు అంటే పెసరపప్పు ఆ పైన కవర్ తీసేసి చక్కగా ఛాయగా ఉండాలన్నమాట అన్ని చాయ్ ఎందుకు పనికిరావు ఆరోగ్యం ఎందుకు పనికి వేస్ట్ కాబట్టి చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది కనుక ఆరోగ్య విషయంలో ఆరోగ్యం కావాలని కోరుకుంటే సరిపడదు దాన్ని ఆరోగ్యాన్ని నిలబెట్టుకునే ఆహారాన్ని స్వీకరించాలి మనం ఆరోగ్యాన్ని ఒకవైపు కోరుకుంటూ మరోవైపు ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆహారాన్ని స్వీకరించటము దీన్ని వైరుధ్యము అంటారు వైరుధ్యం అంటే ఏంటో చెప్పడం కోసం ఇంత కథ చెప్పాను నేను అంత సరళంగా చెప్పచ్చు చేపస్తా సో వైరుధ్యము కాంట్రడిక్షన్ తర్వాత ఇంకొకటి మీకు మనశ్శాంతి కావాలా కావాలండి మనశ్శాంతి శాంతము లేక సౌఖ్యము లేదన్నడుతూ యాగరాజు మనశ్శాంతి మాకు కావాలి అయితే మనం చేసి ప్రతి పని కూడా ఎలా ఉంటుందంటే మనశ్శాంతి చెడగొట్టేదిగా ఉంది మరి ఏమైనా అక్కడికి వైరుధ్యం వచ్చింది మీకు ఆత్మజ్ఞానం కావాలా అయితే ఇటువంటి వైరుధ్యము ఉండరాదు ఆత్మజ్ఞానానికి ఆటంకిని కలిగించేటువంటివి ఏవైతే లక్షణాలు ఉంటాయో వాటిని అన్నిటినీ మనం దూరంగా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి అది శ్రద్ధ యొక్క లక్షణము కాబట్టి శ్రద్ధను రెండు రకాలుగా చెప్పాను ఒకటి టు రిమంబర్ ది రైట్ థింగ్ అట్ ది రైట్ టైం నెంబర్ వన్ నెంబర్ టూ టు బికమ్ ఫ్రీ ఫ్రమ్ కాంట్రడిక్షన్స్ ఈ విధంగా ఆ శ్రద్ధ యొక్క లక్షణాలు ఉంటాయి నేను ఇక్కడ శ్రద్ధ అని ఒక మాట పట్టుకుని దీన్ని కొంచెం వివరంగా చెప్పాను ఇంకా చాలా చెప్పొచ్చు ఈ శ్రద్ధ గురించి వల్లండి సో ఈ కొంతమంది ఎవరైతే చాలామంది జనులు ఉన్నారో వాళ్ళకి ఈ ఈ ధర్మము నందు ఈ ఆత్మధర్మమునందు ఏ రకమైన శ్రద్ధ లేదు అశ్రద్ధ పురుషాహర్మస్యాస్య పరంతపరిస్థితి ఏమిటవుతుంది చూద్దాం అవతారికి ఇందు కనుక భాష్యకారులు అశ్రద్ధా ఇది అశ్రద్ధానా శ్రద్ధా విరహిత ఆత్మజ్ఞాన ధర్మ స్వరూపే తఫలే శ్రద్ధలేదు దేనికి శ్రద్ధ లేదు ఆత్మజ్ఞానానికి శ్రద్ధ లేదు ఈ ధర్మానికి శ్రద్ధ లేదు అంటే అర్థం ఏంటంటే ఈ ధర్మము ఆత్మధర్మమునందు దాని స్వరూపం ఇట్టిది ఆత్మ ఆత్మధర్మము అంటే ఎలా ఉంటుంది సో వివేకము వైరాగ్యము శమధమాది సంపత్తి ఇవన్నీ ఉంటాయి లక్షణాలు ఇది ఆత్మధర్మము అది దాని స్వరూపము ఆత్మధర్మాన్ని మనం అనుష్ఠిస్తే మనకి మూడు ప్రశ్నలకి సమాధానం సాక్షాత్కరిస్తుంది ఎలాగా ఈ జగత్తు యొక్క మూలంలోనేమున్నది నేను అనే దాని మూలంలో ఏమున్నది దేవుడు అనగానే ఈ మూడు ప్రశ్నలకి సమాధానం సాక్షాత్కరిస్తుంది అంటే మీ హృదయంలో మీకు డైరెక్ట్గా తిన్నగా అనుభవానికి వస్తుంది అది ఆత్మజ్ఞానము దాన్ని ఆత్మధర్మము అంటారు అది దాని స్వరూపము స్వరూపమునందు వీటికి శ్రద్ధ ఉండదు ఇప్పుడు ఏమంటే దేవుడు మీ కోరికలు తీర్చాలా వచ్చి మీ ముందు నిలబడాలా అంటే ఏమిటి కోరుకుంటారు మీరు దేవుడు వచ్చి మన ముందు నిలబడితే ఆయన దేవుడు ద్వారా గొప్పవాడు ఆయనకి సీట్ ఇవ్వాలి ఆయనకు భోజనం పెట్టాలి ఇవన్నీ మనం సరిగ్గా చేయగలుగుతాం చేయలేకపోతాం ఆయన ఉండే చోట ఆయన ఉండి మన కోరికలు తీర్చేస్తే ఆయన ఖుష్ మనము ఖుష్ తర్వాత అదొకటి రెండు దేవుడు మీ కోరికలు తీర్చాలా లేక మీకు దేవుని యొక్క స్వరూపం తెలియాలా అని అడిగారనుకోండి దేవుడు స్వరూపం తెలుసుకుని ఏం చేస్తామండి కోరికలు తీరిస్తే దాని సంగతి చూసుకుంటే బాగుంటుంది కానీ ఈ కోరికలు తీర్చడం అనేది ఉంటుంది సరే ఈ జ్యోతిష్ శాస్త్రం అంతా దాని వెనక్కాలే పడింది వాస్తుశాస్త్రం కూడా దానే న్యూమరాలజీ కూడా దాని వెనకాల అందరూ దాని వెనకాల సాధు సంత్ పీఠాలు మఠాలు అందరూ కూడా ఒకే దాని వెనక్కలు పడ్డారు అది ఏమిటంటే కోరికలు తీర్చుతారు మరి ఏం కోరికలు తీర్పుతున్నాయో ఏమిటో ఏమే కోరికలు తీర్చుంట కాబట్టి దేవుడు కోరికలు తీర్చేయాలా లేక దేవుని యొక్క స్వరూప స్వభావాలు మీకు తెలియాలా అంటే మాకు స్వరూపం అక్కర్లేదండి కోరికలు తీరితే చాలు అలా ఉంటారు శ్రద్ధ ఉండదు ఆత్మస్వరూపము యొక్క జ్ఞానమునందు శ్రద్ధ ఉండదు నేను ఎవరు మీరు తెలుసుకోవాలా అంటే అదే ఎందుకండి నాకు డబ్బు భోగాలు ఉంటే సరిపడుతుంది ఇప్పుడు నేను ఎవరు తెలుసుకుని నేనేం చేయాలి నేనున్నాను చాలు మాకు డబ్బు భోగాలు ఉంటే సరిపడుతుంది అని ఆలోచిస్తారు కాబట్టి జనులకు దీని ఎందుకు శ్రద్ధ తక్కువ ఆ జనులు ఎవరికైతే ఉండదో వారి గురించి అనుకుంటున్నాం ఇప్పుడు ఇక ఏమండి మీరు దేవుడికి పూజ చేశారనుకోండి కోరిక కోరిక తీరడం కోసం దేవుడు వెంటనే మీ కోరిక తీర్చాడు ఏమవుతుంది అది ఇంకో కోరిక పుడుతుంది ఏమవుతుంది ఏమేమవుతుంది ఇంకో కోరిక పుడుతుంది ఆ కోరిక తీర్స్తే ఇంకో కోరిక పుడుతుంది మీరేమీ నిష్కామంగా అయిపోరు అలాగే ఉంటుందా ఆ వెరీకి ఆ లోటు అలాగే కొనసాగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇది సడన్గా దేవుడు మీకు అపేరే కనపడి మీ కోరికలు ఇష్టంతా ఇచ్చేసే నేను మీకు తీర్చేస్తాను అన్నాడు అనుకోండి మీరు లిస్ట్ ఇచ్చేశారు దేవుడు తీర్చేశాడు మళ్ళీ మొన్నటి పొద్దున్న మళ్ళీ మీరు ఇంకొక లిస్ట్ తయారు చేసుకుని మళ్ళీ దేవుడు కనపడితే బాగుండు అని అనుకుంటా ఇట్ ఈజ్ లైక్ దాట్ దానివల్ల ఉపయోగమే ఉండదు ఈ ఆత్మజ్ఞానం ఉన్నదే ఇది మీరు తెలుసుకున్నారు దీన్ని కనుక మీరు సంపాదించగలిగితే మీ పూర్ణత్వము మీ దైవత్వము మీకు అనుభవానికి వస్తుంది తద్వారా మీరు జీవన్ముక్తులు ఇది మహాఫలం మోక్షఫలం మహాఫలం అంటే అది రిటైర్ అయిన ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడు మా కోరికలు తీపిస్తే చాలు అని ఆత్మజ్ఞానము యొక్క స్వరూపమునందు శ్రద్ధ ఆత్మజ్ఞానం యొక్క ఫలమునందు కూడా శ్రద్ధ లేదు ఒక ఆయన నాతో అన్నారు ఏమిటండి మోక్షం మోక్షం అని పెద్ద గడపడి చేస్తావు చేయి కోసిన మేకలాగా అరుస్తున్నావు మోక్షం మోక్షం అని ఎందుకు ఏం చేసుకోవాలి మోక్షం చక్కగా మనుషులుగా పుడితే కోరికలు తెచ్చుకోవచ్చు మళ్ళీ యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళచ్చు స్వర్గంలో ఏదైనా కొన్ని భోగాలు అనుభవించవచ్చు పిన్ని అయిపోతే వాపస్ వచ్చేస్తాం వచ్చేస్తే వచ్చేస్తాం మళ్ళీ కోరుకుని మళ్ళీ పుణ్యం చేసుకుని మళ్ళీ స్వర్గానికి వెళ్తాం ఫ్రెష్గా ఇంకోసారి అమెరికా వెళ్ళినట్టుగా వెళ్తాం ఏమిటి మోక్షం అనవసరం కదా అని అన్నాడు అంటే ఆత్మజ్ఞాన ఫలమునందు శ్రద్ధ లేదు ఒక ఆయన ఏమన్నాడంటే అంటే ఆత్మజ్ఞానమునందు దాని ఫలమునందు శ్రద్ధ లేదు మీకు దృష్టాంతం చెప్తున్నాం ఒక ఆయన ఏమన్నాడంటే చూడు ఆత్మజ్ఞానం అంటే ఏమిటి నేనే దేవుడు అదే కదా ఆత్మజ్ఞానం అంటే నేనే దేవుడు అయిపోతే మరి దేవుడిని పూజ చేయాలంటే ఎలాగా నాకు నేను పూజ చేసుకోలేను కదా కాబట్టి నేనే దేవుడు అయిపోవడం కంటే బృందావనంలో నక్క వేలు అని ఓ బంధు ఎందుకంటే బృందావనంలో మనం శ్రీకృష్ణులతో పాటుగా నాట్యం చేయొచ్చు ఆయన మురళి వాయిస్తే వినొచ్చు ఆయన డ్యాన్స్ చేస్తే చూడొచ్చు ఒప్పుకుంటే మనం కూడా డ్యాన్స్ చేయొచ్చు చెప్పని భోగు హో హోతే హై అంటే యాభై ఆరు రకాల మధుర పదార్థాలు శ్రీకృష్ణుడికి నైవేద్యం పెడతారు వాటిని చక్కగా మనం ఆస్వాదించవచ్చు అలా ఉంటే బాగుంటుంది కానీ నేనే దేవుడై కూర్చుంటే ఏముంది ఇంత వేస్ట్లే కానీ ఇంకొకటి లేదు అని ఇంకొక ఆయన అన్నాడు ఆయన సంస్కృతంలో శ్లోకాలు కూడా ఉన్నాయి దేని కాబట్టి ఆత్మస్వరూపమునందు కానీ దాని ఫలమునందు కానీ శ్రద్ధలేనివారు అశ్రద్ధధ స్తికా పాపకారిణ వీళ్ళు నాస్తికులు నాస్తికులు అంటే ఇక్కడ రెండు రకాల నాస్తి మీకు నాస్తికులు అంటే మీకు లోకంలో ఆ పదాన్ని అనేక రకాలుగా ప్రయోగిస్తారు అంటే మీరు మరి దాని లోతుగా దాని సందర్భం అంతా మీరు తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ఆయన వీడియో మీరు ఓపెన్ మైండ్ తోటి వినాల్సి ఉంటుంది మీకు తెలుసున్నదే సర్వం అని అనుకోకూడదు సో లోకంలో నాస్తికుడు అంటే అర్థం ఏంటి దేవుడు లేడు అనేవాడు నాస్తికుడు ఏమంటే ఒక ఆయన అన్నాడు దేవుడు లేడు అన్నాడు ఇంకొక ఆయన అన్నాడు దేవుడు ఉన్నాడు అన్నాడు ఈ దేవుడు ఉన్నాడు అన్నవాడికి దేవుడు తెలియదు దేవుడు లేడు అన్నవాడికి దేవుడు తెలియదు దేవుడు ఇప్పుడు టీవీల్లో అప్పుడప్పుడు దేవుడు ఉన్నాడంటారా లేదంటారా అని వాదులు ఆడుకుంటారు వాళ్ళ మధ్యలో యాంకర్ ఒకడు ఉంటాడు వీళ్ళ ముగ్గురు కలిసి దేవుడు ఉన్నాడా లేదా అని వాదులు ఆడుతారు ఏ ఏం వాదులాట దీంట్లో దేవుడు గురించి తెలిసిన వాడు ఎవడు లేడు వాళ్ళు ముగ్గురికి తెలియదు వాళ్ళు ఆ అదో కాబట్టి లోకంలో వీళ్ళు ఆస్తికులు వాళ్ళు నాస్తికులు అనేటువంటి ఏ విభాగం ఏదైతే కలదో అది ఒకనొక విశ్వాసం బేసిస్గా వచ్చిన విభాగం తప్ప దాంట్లో ఏమీ తత్వం ఏమీ లేదు దేవుడు ఉన్నాడన్నవాడికి దేవుడు తెలియదు దేవుడు లేడన్నవాడికి దేవుడు తెలియదు కాబట్టి జనరల్గా అందరూ అనుకునే నాస్తిక అనే మాటని మీరంత పెద్ద సీరియస్గా తీసుకోకండి ఇంకో రహస్యం చెప్తాను నన్ను ఎవళ్ళు అడిగాడు మీరు నాస్తికుల ఆస్తికులా అని అడిగారు పిల్లలు చెబుతాను మేము నాస్తికులము కాదు ఆస్తికులము కాదు ఎందుకని ఆస్తికులు అంటే ఏమిటి దేవుడు వైకుంఠంలో ఉంటాడు మనం ఎక్కడ ఉంటాం వాళ్ళు ఆస్తికులు నాస్తికులు అంటే వైకుంఠం లేదు కైలాసం లేదు దేవుడు లేదు దేయం లేదు మనమే ఉన్నాం వీళ్ళు నాస్తికులు అద్వైతులు అది కాదు ఇది కాదు మరి మీరేమిటండి నేనడిగితే మేము అద్వైతులం మీరు నాస్తికులా ఆస్తికుల నాస్తికులము కాము ఆస్తికులము కాము మరి మీరేమిటి మేము అద్వైతులం కాబట్టి ఈ నాస్తికా పదంలో చాలా వ్యవహారం ఉన్నారు తర్వాత శంకరులు బ్రహ్మసూత్ర భాష్యంలో దీని గురించి చిన్న ప్రస్తావన వచ్చినప్పుడు అక్కడ రత్నప్రభ అనే టీకాకారులు పదాన్ని వాడారు ఏమిటంటే ఆ పదము బ్రహ్మనాస్తికా పదాన్ని వాడతారు కర్మవాదులు ఉన్నారే వాళ్ళు బ్రహ్మను అంగీకరించరు ఈ బ్రహ్మనవసరం కర్మ చేస్తాం పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో స్వర్గానికి వెళ్తాం స్వర్గంలో భోగాలు అనుభవిస్తాం మళ్ళీ ఖర్చు వెంటనే వాపస్సు వస్తాం మళ్ళీ కర్మ చేస్తాం పుణ్యం చేసుకొని స్వర్గానికి వెళ్తాం అంతే అంతేగాని మళ్ళీ మధ్యలో ఈ బ్రహ్మాన్ని ఎందుకు పెడతాం అనవసరం అది అని కాబట్టి నాస్తిక అనే మాట కనపడిన అదేదో విజయవాడ ప్రధాన కేంద్రముగా కలిగిన నాస్తిక సంఘం అని మాత్రం అనుకోద్దు మీరు అలాగ అలా కానక్కర్లా కర్మవాదులు కూడా కొన్ని సందర్భాల్లో ఆత్మయే బ్రహ్మ అనే సత్యానికి వాళ్ళు శ్రద్ధ చూపించక ఆత్మాస్తిత్వం విషయంలో అంటే ఆ పరబ్రహ్మ పరమాత్మ మన మన స్వరూపమే అయి ఉన్నాడు అనే దానిని స్వీకరించటానికి వాడు సిద్ధం కాకపోతే ఆ సత్యాన్ని తెలుసుకునే శ్రద్ధ కూడా వాడికి లేకుంటే వాడు రకంగా నాస్తికుడే నాస్తికా పోని మీరు దానికి జనరల్ అర్థం చెప్పుకున్నా తప్పేం లేదు దేవుణ్ణి పట్టించుకోని వాడు నాస్తికాహ పాపకారిణ పాపాన్ని చేస్తాడు ఒక ఒక రకంగా మీరు నిషిద్ధ కర్మను చేశారనుకోండి అది పాపము కామ్యకర్మ చేశారనుకోండి అది కూడా బంధిస్తుంది పాపానికి పుణ్యానికి ఒక డెఫినెషన్ ఉంది అదేమిటంటే ఏది బంధిస్తుందో అది పాపము ఏది మీకు మోక్షాన్నిస్తుందో అది పుణ్యము ఆ డెఫినెషన్ కనుక మీరు స్వీకరించిన పక్షంలో విశుద్ధ కర్మలు ఎలాగూ పాపమే కామ్యకర్మలు కూడా పరిహరించదగ్గవి గనుక పాపంతో సమానం ఇప్పుడు ఇనప గొలుసులకి బంగారు గొలుసులకి తేడా ఏముందండి వీన్ని కట్టి పారసేయడానికి పాపం అయితే ఇనప గొలుసులు పుణ్యమైతే బంగారు గొలుసులు ఇప్పుడు పాపం చేసిన నరకానికి వెళ్తే యమధర్మరాజు ఇనప గొలుసులతో వీడిని కట్టేస్తాడు పుణ్యం చేసిన స్వర్గానికి వెళ్తే ఇంద్రుడు బంగారు గొలుసులతో కట్టేస్తాడు ఏంటి తేడా కాబట్టి కేవలము నిషిద్ధ కర్మలను కామ్యకర్మలను చేసుకుంటూ ఆత్మస్వరూపంగా మన హృదయంలో ప్రకాశించే ఆ పరబ్రహ్మయందు ఏ రకమైన శ్రద్ధ లేక ఆత్మజ్ఞానమునందు శ్రద్ధ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాస్తికా పాపకారిణ అనే కేటగిరీలో మనం తీసుకోవచ్చు తర్వాత ఇక్కడ శంకర్లో ఏమంటున్నారంటే ఎవడైతే ఈ దేహము నేను ఈ దేహమునకు సంబద్ధములైన విషయములు పదార్థములు నావి అని పెట్టుకుంటావో వాడే ఇక్కడ నాస్తికుడు అయిపోతాడు అని అంటారు చూడండి ఆయన అసురాణముపనిషదం దేహమాత్రాత్మదర్శనమేవా ప్రతిపన్నా అసుతృప పాపా పురుషా అశ్రద్ధానా అది వాళ్ళు అశ్రద్ధానా అంటారు అంటే మామూలుగా లోకంలో నాస్తిక అనే పదానికి ఒక ప్రసిద్ధమైన అర్థం ఏది ఆ అర్థాన్ని తీసుకుంటూ ఉండగానే దానికంటే కూడా ఒక స్థాయి పైకి వెళ్ళి ఆయన వివరిస్తున్నారు ఎలాగంటే చూడండి ఉపనిషత్ అనే పదానికి రహస్య జ్ఞానము అని పేరు అవునండి ఇప్పుడు చాందోగ్యోపనిషత్తులో అష్టమాధ్యాయంలో ఒక ఒక గాథ కలదు అదేంటంటే ప్రజాపతి వద్దకు దేవతల ప్రతినిధిగా ఇంద్రుడు అసురుల ప్రతినిధిగా విరోచనుడు వెళ్తారు అంటే దేవతలు ప్రజాపతి సంతానమే అసురులు కూడా ప్రజాపతి సంతానమే అందరూ ప్రజాపతి సంతానమే సో ఈ దేవతల యొక్క ప్రతినిధిగా ఇంద్రుడు అసురుల ప్రతినిధిగా అసురుల యొక్క రాజు విరోచనుడు వెళ్ళిద్దరు వెళ్తాడు వెళ్ళి హే ప్రజాపతి మేము నీ సంతానము మాకు నీవు ఆత్మవిద్యను బోధించును అని కోరుతాను కోరితే ఆయన ఏదో చెప్తాడు ఇప్పుడు ఇంకా ఆ వెళ్ళను ఆయన చెప్పిన దాన్ని ఈ విరోచనుడు ఎలా అర్థం చేసుకుంటాడంటే ఈ దేహమే ఆత్మా అని ఆత్మ